దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఈ పది రోజుల్లో ఎన్నో యమ నియమాదులను ఆచరించినట్టు కనబడేవారంతా ఈ బేసిక్ క్లాస్ ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ పని నువ్వు చాలా కాలంగా చేస్తున్నావు కదా నీకు ఇప్పుడు ఇది సులభం అయిపోయింది కదా కొద్దిగా మెట్టు పైకెక్కు ఈ పది రోజుల పాటు నువ్వు అనులోమ విలోమ సమ ప్రాణాయామాన్ని బ్యాలెన్స్ చేసుకో ఏమిటండి నాకు ప్రయోజనం ప్రాణం నీకు స్వాధీనం అవుతుంది స్వాధీనం అయితే ఏమిటి నీకు ప్రయోజనం అంటే అప్పుడు బంధత్రయ అభ్యాసం చేయడానికి వీలవుతుంది అంటే ఈ అనులోమ విలోమ సమ ప్రాణాయామం సహజంగా రానటువంటి వాళ్ళకి బంధత్రయాభ్యాసం చేసినా ప్రయోజనం చాలా మంది ప్రాణాయామం మీద అనేక రకాల ప్రాణాయామాల ప్రయోగాలు నేర్చుకుంటారు యోగాభ్యాసం యోగ మార్గాలు అక్కడ చెప్పే బంధత్రయ అభ్యాసం వేరు అది రాయువలి ఉండటానికి పరిగొస్తుంది అది హఠయోగానికి పరిగి వస్తుంది ఆత్మజ్ఞానానికి పరిగిరాదు జ్ఞాన మార్గానికి పరికిరాదు కాబట్టి ఆ రకమైన పద్ధతిలో వెళ్ళకూడదు అంటే ఏమిటి బ్రాహ్మణి ప్రాణాయామం శీతలే ప్రాణాయామం ఇక రకరకాల చాలా ప్రాణాయామాలు అవన్నీ నేర్చుకుంటాం అనుకోండి సరే అవన్నీ రకరకాల ప్రయోజనాల కోసం కనిపెట్టబడ్డాయి శాస్త్రం అనేక రకాలుగా ఎప్పుడు పరిశోధన చేసి అందిస్తుంది జ్ఞాన మార్గానికి ఉపయుక్తమయ్యేది ఏమిటంటే మధ్యమ గదిలో కానీ లేక అతి తక్కువ సూక్ష్మ గదిలో కానీ అనులోమ విలోమ సమ ప్రాణాయామాన్ని గనకను ఆచరిస్తూ దానిని బంధత్రయాభ్యాసంతో గనక నువ్వు మహాబంధ ముద్రలో గనక నిలపగలిగితే అప్పుడేమవుతుంది ఆజ్ఞాచక్రంలో సులభంగా దృష్టి నిలపగలుగుతావు అంటే ఏంటి విషయాలను ఐదు శబ్ద స్పరిశ రూపరసగంధాలని ఐదు విషయాలను ఆజ్ఞాచక్రంలోకి తెచ్చి నిలపచ్చు అప్పుడు ఏమైంది ఇప్పుడు ఐదు విషయాలు ఐదు ప్రాణాలు ఇవి స్వాధీనమైపోయాయి ఇవి స్వాధీనం కూడా విజయదశమే ఎందుకని మళ్ళా పది స్వాధీనం బయట పది స్వాధీనం లోపల పది స్వాధీనమైపోయినాయి సరిపోయిన దాహారణం చాలదండి అది కూడా చాలదండి ఇప్పుడు నువ్వు అంతరింద్రియాలలో ఉన్నాయి కదా నీకు అవి మనసు బుద్ధి చిత్తం అలంకారం జ్ఞాత ఈ ఐదు హెడ్ ఇరవై ఐదు కదా మనకి ఇరవై ఐదులో ఇరవై అయిపోయినాయి సరిపోతుందంటే చాలా ఇప్పుడు పని చెయ్యి ఆజ్ఞాచక్రంలో నవదుర్గలని ఉపాసించడం నేర్చుకో నువ్వేం చేయకూడదు బాహ్యంలో ఏం చేయకూడదు అంటే ఎర్రపూలు తెద్దామా తెల్లపూలు తెద్దామా నల్ల పూలు తెద్దామా పాలు తెద్దామా పంచామృతాలు తెద్దామా అనే అవసరం లేదు ఇక వాటితో పని లేదు గంధం తెద్దామా లేకపోతే పసుపు తెద్దామా కుంకుమ తెద్దామా శ్రీచక్రం పట్టుకుద్దామా వాటితో పని లేదు నీ శరీరమే శ్రీచక్రము నీలో ఉన్నటువంటి నవద్వారమురే నవదుర్గలు ఈ నవదుర్గలను నవద్వారపురీ దేహి కదా ఈ నవద్వారాలను స్వాధీనపరచుకున్నటువంటి వాడవై దశమరంధ్రమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానం వైపు చూపు నిక్కించి దృష్టి నిలిపి నువ్వు నిలబెట్టుకుని సాధిస్తే అది కూడా విజయదశమి అప్పుడేమైంది నీకు ఊర్ధ్వ దృష్టి కలిగింది ఊర్ధ్వ దృష్టి కలిగినప్పుడు ఏమైపోయావు ఇప్పుడు ఆజ్ఞా చక్రం నుంచి ప్రయాణం మొదలైంది చక్రం నుంచి ద్వాదశాంతం చివర ఉన్నటువంటి బ్రహ్మరంధ్ర స్థానం వైపు నీకు చైతన్య వికాసం కలిగింది ఇప్పుడు విజయదశమి ఆత్మసాక్షాత్కారం అయిపోయింది పది రోజుల్లో ఆత్మసాక్షాత్కారం అయిపోతే నాకు ఇది ఇది ఒక స్థాయి మొదటిదేమో ఎలిమెంటరీ క్లాస్ అంటే ఐదో క్లాస్ వరకు రెండోదేమో హై స్కూల్ క్లాస్ మూడోదేమో కాలేజ్ సో కాలేజీ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ పూర్తి చేసేసేటప్పటికి ఆత్మనిష్ట అయిపోతారు సో అంటే అర్థం ఏంటి ఇప్పుడు సాధకులలో ఈ మూడు తరగతులు ఉంటాయి ఈ మూడు తరగతులు కాని వాళ్ళు కూడా ఇంకా జీరో క్లాస్ కెంటర్ గార్డెన్ కూడా వాడు ఉంటారు అదేమిటంటే వాడికి ఏ తీరిక ఉండదు ఇవి ఈ మూడు రకాలైనటువంటి అభ్యాసాలు చేయడానికి కావాల్సిన జీవనం ఉండదు వాటి దగ్గర అప్పుడు వాడేం చేయాలయ్యా అంటే వాడు ఏం చెయ్యక్కర్లే ఓ నమస్కారం ఓ నమస్కారం పెట్టుకుని ఆయన తినే ఆహారం ఏది ఉంటే ఆ ఆహారం అమ్మ దలుచుకుని తినేయాలి ప్రసాద బుద్ధితో ఆయన చేసే పని ఏదైతే ఉంటుందో ఆ చేసే పని అమ్మ ప్రసాదంగా భావించి చెయ్యాలి ఇది కిండర్ గార్డెన్ క్లాస్ అనమాట దీనికి సేవాయోగం అని ఈ సేవాయోగానికే నేడు కలియుగల్లో పనికి వస్తున్నారని పెద్దలు సేవాయోగం అందరికి పెట్టారు సో ఇప్పుడు అక్కడ ఏమైంది ఇప్పుడు ప్రశాంత నిలయానికి వెళితే అక్కడ అందరూ చెప్పులు స్టాండ్ దగ్గర డ్యూటీ వేస్తారు అనుకోండి ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా గణేష్ మార్గం ఉండదు అనమాట ప్రధాన ద్వారం పక్కనే చెప్పులు స్టాండ్ అందరూ వస్తారు అక్కడ చెప్పులు విడిచిపెడతారు నేను చక్కగా తుడిచి లోపల పెట్టి టోకెన్ ఇస్తారు పట్టుకెళ్తారు మళ్ళొచ్చేవాడు పట్టుకెళ్తారు ఇలాగా అక్కడ చేస్తాడు కానీ ప్రశాంత నిలయ్ బయటకు వచ్చాడు అప్పుడు అప్పుడు హెజీడు ఎందుకని అక్కడ ఉన్నప్పుడే కదా చేయవలసింది బయటకు వచ్చినాక స్వేచ్ఛ మళ్ళ ఇది కిండర్ గార్డెన్ అనమాట అంటే ఈ పది రోజులు మాత్రమే నాకు ఈ పది రోజుల కొరకు మాత్రమే అనుకుని చేసేవాడు కిండర్ గార్డెన్ ఈ మూడు స్థాయిలలో కూడా ఈ పది రోజుల కొరకు మాత్రమే అని ఉండేవాడు